శ్రీగురుభ్యో నమ హరి ఓం నానామహే సుమశివస్తమ జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం నన్నో శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యుభ్యమాన్ స్మాచార్యపే గురు పరంపరా మయి చానోగేన భక్తిర్యిణీ వివితసేవిమరజన సంసది వివితసేవి మనిషి సైలెంట్గా జీవించటం అభ్యాసం చేయాలి సైలెన్స్ని ముందు డిస్కవర్ చేయాలి సైలెన్స్ అనేది డిస్కవర్ చేయాలి ముందు అది ఉంటే ఒక కాన్సెప్ట్గా మిగిలిపోతే సరిపడదు సైలెన్స్ అనుభవానికి వచ్చినప్పుడు దాని మహిమ దాని విశిష్టత మనకి తెలుస్తుంది అప్పుడు సహజంగానే మనం సైలెన్స్ని అభ్యాసం చేస్తాం అదొకటి గమనించాలి ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏమంటే నేను నిన్న ఏదో సెల్ ఫోన్ గురించి దాని గురించి చెప్పాను దాంట్లో కొంత పాయింట్ లేకపోలేదు బట్ గమనించాల్సింది ఏంటంటే నేను చెప్పిన సైలెన్స్ యోగ్యమైన లోకం వ్యవహారానికి విరోధి కాదు అది గమనించాలి లోకం వ్యవహారం ఏ మేరకు ఆవశ్యకమో ఆ మేరకు దాన్ని మనం నిర్వర్తిస్తాం సో సెల్ ఫోన్లో మాట్లాడటము ఇత్యార్థులు అవసరమైన మేనట్లు చేసుకోవచ్చు ప్రొఫెషనల్స్ ఉంటారు అనుకోండి లైక్ వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు అంటే ఉద్యోగాల్లో బిజినెస్ పీపుల్ మార్కెటింగ్ పీపుల్ వాళ్ళు ఇప్పుడు కూడా ఆధునిక కాలంలో ఉన్న అట్మాస్ఫియర్లో పాఠకాల పద్ధతులు నడవ చాలా ఆల్వేస్ కాంటాక్ట్ లో ఉండాల్సి క్విక్ డెసిషన్స్ తీసుకోవటము అందరినీ కాంటాక్ట్ లో పెట్టుకోవటము విద్యార్థులు ఆవశ్యకమవుతాయి అటువంటి సందర్భాల్లో మాట్లాడడం అది పార్ట్ ఆఫ్ ది డ్యూటీ అన్ని నేను కాదని అంటలేదు కాబట్టి నేను చెప్తున్న సైలెన్స్ అది కర్తవ్య కర్మానుష్ఠానములకు విరోధి కాదు అన్నది గమనించు నేను అంటున్నదేమంటే మనిషి మాట్లాడడానికి ఒక వ్యసనంగా మాట్లాడడానికి అలవాటు పడి ఉంటాడు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండకపోతే ముగిసిపోదు అంటూ ఉండండి అంటే ఇన్నర్ కంఫర్ట్ మాట్లాడకపోతే ఖాళీగా ఉంటే మనిషి లోపల ఒక ఏదో ప్రెషర్ నిర్మాణం అవుతుంది ప్రెషర్ కుక్కర్ లో లాగా ప్రెషర్ నిర్మాణం అవుతుంది అప్పుడు ఎవరినో ఒకళ్ళ ముందు నాలుగు సభలు చెప్తే గానీ వాడికి విశ్రాంతి ఉండదు కొంత కంఫర్ట్ తో ఉండదు అటువంటి దృష్టి చాలా చెడ్డది తర్వాత అటువంటి సందర్భంలో సెల్ఫోన్ అనేది చాలా హానికారకము సో ఆ విధమైన అధిక భాషణము చాలా తక్కువది దాన్ని అవాయిడ్ చేయాల్సి ఆ సైలెన్స్ యొక్క మహ మహత్వము మనం గుర్తించాల్సి సో ఆధ్యాత్మిక జీవనంలో పరిణతి కావాలి అని కోరుకున్నట్లయితే తప్పనిసరిగా సైలెన్స్ జీవితంలో ఒక ప్రధానమైన అంశంగా గుర్తుపట్టి దానిని డిస్కవర్ చేసుకుని సాక్షాత్కరించుకుని దాన్ని అనుష్ఠిస్తూ ఉండవలసిన ఆవశ్యకత ఎంత అయినా కలదు శంకరులు వివిత్ర దేశ సేవిత్వం వివిత స్వభావత సంస్కారేణ అంటే స్వభావత వివిత్తము అంటే వివిత్తము అంటే పవిత్రము అని అర్థం కాబట్టి స్వభావత పవిత్రమైనది లేదా సంస్కారము స్వతహగా పవిత్రం కాకపోయినా సంస్కారం చేతము అది పవిత్రమవుతుంది అలా కూడా చేయొచ్చు బాన్యమవుతుంది అశుచ్యాది సర్ప వ్యాఘ్రాది భిష్ట అశుచి అనదగిన పాము అశుచి మొదలైనవి అంటే మట్టి బురద మురికి మొదలైనవి ఉండకూడదు అలాంటి చోట కూర్చోకూడదు అలాగే ధ్యానము అనే పేరుతో తడి నేల మీద కూర్చున్నాడు అనుకోండి తడిగా ఉన్న నేల మీద ఏదో పట్టాయోదో వేసి కూర్చోవాలి ఉన్నప్పుడు మానుశ్చరు ఆ పట్టాల నుంచి కూడా వస్తుంది అలాంటి తడిగా ఉన్నటువంటి ధ్యానాన్ని కూర్చుంటే ఎముకలకి హాని కలుగుతుంది శరీరానికి అనారోగ్యం వస్తుంది అలాగే చేయకూడదు కాబట్టి ఆరోగ్యం ప్రధానము ఆరోగ్యం చెడిపోయేట్లాగా ఉండకూడదు సో అశుచి అలాగే మురికిగా ఉన్న స్థానము అదే ఉండకూడదు ఈ అశుచి భారతదేశంలో శాస్త్రాల్లో అశుచిని తిరస్కరిస్తూ శుచి చాలా ముఖ్యమని పదం జరిపోతే శ్రీకృష్ణుడు అందరూ చెప్తారు శౌచం శౌచము శౌచం అని మీరు ఎక్కడికి వెళ్ళినా శౌచమే ఉంటుంది కానీ సమాజ జీవనంలో శౌచం అసలే కనపడదు రోడ్లు కానీ బస్తీలు కానీ ఎంత అధ్మానంగా ఉండాలో అంత అధ్మానంగా ఉంటాయి కొంతవరకు ఎక్కువ జనాభా కొంతవరకు కారణం అది ఒక కారణము ప్రధానమైన కారణమే అనుకోండి అయితే ఈక్వల్లీ ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉన్నది అదేమంటే జనులు అశుచి ప్రవర్తన కలిగి ఉంటారు అంటే ఎక్కడ అక్కడ పారస్తూ ఉండడం ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేస్తూ ఉండడము సో ఇంకా ఒకటి కాదు పబ్లిక్ ప్లేసెస్ని చాలా అశుచిగా ఉంచడం అనేది భారతదేశంలోకి పట్టిన ఒక శాపము సో ఈ దోషము మీకు దేవాలయాల్లో కూడా ప్రవేశిస్తుంది అయితే దేవాలయం ప్రస్తున్న చాలా చాలా శుచిగా ఉంటాయి మనస్సు అంతా చాలా క్లేశాన్ని కలిగించి ఇట్టుగా ఉంటుంది చాలా శుచిగా ఉంటుంది నేను ఒకసారి కంచిలో కామాక్షి దేవాలయానికి వెళ్ళాను ఆ నీళ్ళ దారి అంతా కూడా చాలా శుచిగా ఉంటుంది ఇంకా కాశీ విశ్వేశ్వర దేవాలయానికి వెళ్ళే దారి కూడా చాలా శుచిగా ఉంటుంది సో అటువంటి అశుచి ఎందుకు ఉండదో అర్థం కాదు మైనాట్ భక్తులు కొంచెం ప్రేమగా శుచిగా పెట్టుకోవాలి కదా అలాగే గంగనదిని భక్తులు పొల్ యూచి చేసినంతగా మా గంగా నదిని భక్తి లేని వాళ్ళు అంతలా పొల్దూట్ చేయరు వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు వాళ్ళు గంగా మాత ఇలాంటి మాట్లాడు మాట్లాడుతూ స్నానాలలో ఏం చేయరు వాళ్ళు పోతూ ఉంటారు వాళ్ళు చే అశుచి చేయరు గంగా మాతాడు స్తోత్రాలు చదివి వాళ్ళే చాలా ఎక్కువ అశూచిని చేస్తూ ఉంటారు ఇది ఒకటి చాలా దురదృష్టకరమైన పరిమాణం ఆ పరిణామము తర్వాత సరే ఇండస్ట్రియల్ పొల్యూషన్ తర్వాత సిటీస్ అన్నీ కూడా పొల్యూషన్ గంగా నదిలోకి విదిలిపెడుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి దురదృష్టకరమైన వాతావరణం ఉంటుంది అది సమాజ జీవనంలో ఉన్నది ఎప్పటికైనా అది పోతుందని ఆశిద్దాము మన ప్రధానమంత్రి గారు కూడా శుచి అని అంటున్నారు మరి ఆయన యొక్క ఆకాంక్ష నెరవేది రెండు వేల పంతొమ్మిది నాటికి దేశము స్వచ్ఛంగా ఉన్నట్లయితే స్వచ్ఛ భారత్ ఉన్నట్లయితే ఆ కళ సాకారం అవుతుందని ఆశిద్దాము ఆ ఈశ్వరుని కూడా గట్టిగా ప్రార్థన చేద్దాం ఆ కళ సాకారము కావాలి ఈ లోపల మనం వ్యక్తిగత జీవనంలో శుచి అనే దానికి చాలా ప్రధానమైన స్థానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది మనం ధ్యానం చేసే స్థానము ఏకాంతంలో ఉండే స్థానము చదువుకునే చోటు పాఠం చెప్పుకునే చోటు ఇవన్నీ కూడా శుచిగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఏకాంత వాసం చేయనున్నారు కదా అని మురికి కోపంలో కూర్చుని ఏకాంతంగా ఉండడం అనేది పనికిరాదు అదొకటి గమనించదగ్గది ఇక రెండవది సర్పం వ్యాఘ్రాది శిష్టరహిత సో మనకు కావాల్సింది ఏమిటంటే శాంతి నిశ్శబ్దము అది కావాలి పీస్ అండ్ సైలెన్స్ దట్ ఈజ్ వాట్ యుంట్ సో అంటే చూడండి మనం కర్మయోగాన్ని కదా కర్మయోగాన్ని అనుష్ఠించాలంటే శక్తి కావాలి శారీరకమైన శక్తి కావాలి మానసికమైన బలము కూడా కావాలి కదా మరి అవన్నీ అక్కర్లేదా అంటే చూడండి మీరు కనుక శాంతి నిశ్శబ్దము ఈ రెండింటినీ జీవితంలో ఆవిష్కరించుకోగలిగితే కర్మయోగము మొదలైన సాధనలకు కావలసిన శక్తి మానసికము శారీరకము కూడా దానంతటే కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే జీవితంలో శాంతి నిశ్శబ్దము ఆ ఫౌండే అనే ఫౌండేషన్ మీద ఇంత దిల్లేదు మనస్సు నిశ్శబ్దంగా ఉంటే శాంతిగా ఉంటుంది శాంతి అంటే నిశ్శబ్దము కాబట్టి శాంతి నిశ్శబ్దము అనే ఆ రెండింటిని ఆ జీవితమునకు పునాదిగా పెట్టుకుని మనం జీవిత నిర్మా నిర్మాణం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆత్మసాక్షాత్కారానికి కావలసిన యోగ్యత లభిస్తుంది కాబట్టి మనం ఉండేటువంటి స్థానము ఆ శాంతి నిశ్శబ్దములకు నిలయముగా ఉండాలి దానికి కొన్ని సూచనలు చేస్తున్నారు శంకరులు ఆయన ఉండే సందర్భాన్ని బట్టి ఆయన సూచిస్తారు ఆ సూచనలో ఉండే స్పిరిట్ని తీసుకుని మనము మనం ఉన్న వాతావరణాన్ని ఆ విధంగా నిర్మాణం చేసుకోవాలి ఇప్పుడు ఉంటున్న చోటు విధులు పెట్టి ఎక్కడికో పాడుకోవడం ఎక్కడికో వెళ్ళి అక్కడ కొత్తగా ఇంకో కొత్త చోటులో ఉండడం అదంతా ఆవశ్యకం కాదు ఉంటున్న చోటునే ఉన్న స్థానమునే ఆ తీర్చిదిద్దుకుంటే సరిపడుతుంది ఆయన ఉంటారు చూడండి అరణ్య నదీ కులిన దేవగృహాది వివి దేశ సో ఈ రహిత అయిపోయింది రహిత అయిపోయింది నేను తర్వాత దాంట్లో కలుసుకుంది ఈ సమాసం తర్వాత దాంట్లో కలుసుకుంది మొదలైన వాటికే పవిత్రమైన దేశము అని అలాగే దాన్ని అనుభవించాలి అది లేని లేని కాదు సో అరణ్యము అంటే వుడ్స్ వుడ్స్ ఏదైనా వుడ్స్ ఉన్నట్లయితే అంటే దట్టని చెట్లు ఉన్న చోటు ఉన్నట్లయితే అక్కడికి పోయి ఆ చెట్ల మధ్యన ఒక ఆసనాన్ని వ్యవస్థ చేసుకుని అక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు అక్కడ ఉండవచ్చు చదువుకోవచ్చు అలాగా అక్కడ మీకు ఏకాంతంగా ఉంటుంది నిశ్శబ్దంగా కూడా ఉంటుంది అంటే చుట్టూ మరి పక్షులు ధ్వని చేయాలంటే వాటి ధ్వని పక్షుల యొక్క ధ్వని మనస్సు లోపల ఉండే నిశ్శబ్దాన్ని డిస్టర్బ్ చేయాలి కాబట్టి పక్షులు చేసేటువంటి ధ్వని వల్ల మీ మనస్సులో శాంతి డిస్టర్బ్ అవ్వదు మనస్సులో చలనము ఉత్పన్నము కాదు మనుషులు చేసే రథ వల్ల నీకు అశాంతి నిర్మాణం అవుతుంది తప్ప పక్షులు చేసేటువంటి ధ్వనికి శాంతిని చెడగొట్టే స్వభావం లేదు ప్రకృతిలో ఉండే ధ్వని ఏదైనా కూడా అంతే వాస్తవంలో మీరు ఒక చిప్పు మీరు ప్రాక్టీస్ చేయవచ్చు ప్రకృతిలో ఉండే ధ్వనులను వినే ప్రయత్నం చేస్తే సావధానంగా ప్రకృతి శబ్దములను వినుక ఎందుకంటే మనిషి ప్రకృతి శబ్దములను వినడం మర్చిపోయిన ఇప్పుడు మనకు ఏ శబ్దాలు వినపడతాయి రెసిడిగా ఇప్పుడు ఆనయిన శబ్దము ఆత్మైన శబ్దము లేకపోతే అదైతే ఈ ఈ గ్యాడ్జెట్స్ ఉంటాయి చూడండి అవి ఉండు చూపిస్తాయి అంటూ ఉంటాయి ఆ శబ్దములు లేకపోతే ఫ్యాన్ గర గెర గర తిరిగి వస్తూ గాలి తక్కువ సౌండ్ ఎక్కువ ఆ శబ్దములు ఇలాంటివి మనకి ఈ ఆర్టిఫిషియల్ కృత్రిమమైన శబ్దాలనే మనం ఉంటాం ఇంకా ఫోన్లు చేసి ఉంటే ఎందుకు పనికిరాలి తలాత్మకాలే కబుర్లు ఆ శబ్దాలు ఎలాగా ఈ గ్యాడ్జెట్స్ శబ్దాలు కృత్రిమమైన శబ్దాలు రైలు శబ్దము బస్సు శబ్దము మైకుల్లో ఏదో గోళ వృధ మైకులో ఏది స్పష్టంగా తెలియదు కానీ మొత్తం మీద కొంత హృద ఉన్నది అని మాత్రం స్పష్టమవుతుంది కొంత రణగోణ ధ్వని ఉంటుంది తప్ప మీకు మైకులో మీకు వినపడేది మీ మనస్సుకి స్ఫూర్తి ఇచ్చేది ఏమీ ఉండదు టెంపుల్లో లేకపోతే మరొకటో మరొకటో ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అన్ని కూడా తెలవలసిన అయింది మనకి మైకులు పెట్టేసి డివైటింగ్ సమ్ డివోషనల్ మ్యూజిక్ ఏదో పెట్టేస్తారు దాంట్లో మీ చెవిలో పడి మిమ్మల్ని స్ఫూర్తించి అయ్యోట కుసలంతా ఏమాత్రం తక్కువ కూడా ఉండదు కానీ అన్నీ కలిపి కొంత రణగోణ ధ్వని మాత్రం తప్పకుండా నిర్మాణం చేస్తాయి ఇంగ్లీష్లో దీని యొక్క కాశ్వనీయనంతో ఉంటాయి అలాగంటే రణగోణ ధ్వని నిర్మాణం చేసి ఉపయోగపడతాయి ఇక ఎటువంటి కృత్రిమమైన శబ్దాలకి మనం అలవాటు పడుకుంటామో ప్రకృతిలో ఉండే సహజమైన శబ్దాలని ఆ అవిని అలవాటు కూడా మరచిపోయిన ఈ కృత్రిమమైన శబ్దములను వింటూ ఉన్నంత వరకు మనస్సు లోపల అశాంతి ధ్వని శబ్దము పెరిగిపోతుంది అలా కాకుండా వెళ్ళి ఏకాంతంగా ఉండి అక్కడ ఆ ప్రకృతి సహజమైన శబ్దములు పని పట్టుకొని అంటే సావధానంగా ఉండి ఆ శబ్దములని వినుక నేను మెడిటేషన్ క్లాస్ చెప్తున్నా చెప్తుంటే మధ్యలో సమీపంగా ఉన్న చెట్ల దగ్గర నుంచి ఒక కోకిల కుహు రావాలి ఆరంభించి వెంటనే నేను నేను చెప్తున్న మెడిటేషన్ ఆపేసి నేనేం చెప్పానంటే ఇప్పుడు మీరు ఆ కోకిల యొక్క శబ్దాన్ని సావధానంగా విన్నదు అదే మెడిటేషన్ అని చెప్పారు వాళ్ళు అలాగ వాళ్ళతో పాటు మేము వింటున్నాం ఒక ఐదు నిమిషాల యొక్క ఆ కోకిల ఇంకా అది చాలే మొహానికి ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదనుకుండో ఏమో అది మానేసి శబ్దం చేయడం మానేసి అది మానేసిన తర్వాత ఒక ముప్పై సెకండ్స్ వెయిట్ చేసి అప్పుడు మళ్ళీ నేను మెడిటేషన్ కంటిన్యూ చేసి కాబట్టి దాని అర్థం యొక్క శబ్దమును వినుక మీరు కనుక సావధానంగా చేయాలి ఫుల్ అటెన్షన్ తోటి కోకుల యొక్క ధ్వని వినాలి విన్నట్లయితే మీకు ఒక సత్యము ఆవిష్కృతం అవుతుంది అదేంటంటే ఎంతవరకైతే మీరు సావధానంగా కోకుల శబ్దాన్ని వింటారో అంతవరకు మీకు లోపల నిశ్శబ్దంలో ఉంటుంది నేను ట్రై చేసుకోకులే కానక్కడ వర్షం పడుతుంది అనుకోండి ఆ నీటి బిందువులు నేలపై పండినప్పుడు వచ్చే అల్పమైన శబ్దం చాలా సన్న సున్నితమైన శబ్దం ఉంటుంది దాన్ని వినాలంటే మీరు చాలా ఫోకస్ పెడితే దాన్ని వినాల కూడా అభ్యాసం చేసినట్లయితే మీరు ఆ శబ్దాన్ని నింపుతున్నంతసేపు లేదా వినే ప్రయత్నం చేసుకున్నంత సేపు మీకు లోపల నిశ్శబ్దము రాజ్యమో గమనించారా ఎక్కడైనా అలాగంటే ఇంకొకటి ఇంకొంచెం సూక్ష్మంగా ఉంటుంది ఎందు పాకు అది పడే ఆ ఫ్లైట్ పాక్ని అబ్జర్వ్ చేయటం అది సరిగ్గా మీద పడినప్పుడు చిన్న శబ్దం చేస్తుంది చాలా సున్నితమైన శబ్దం చేస్తుంది మీరు చాలా సావధానంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ శబ్దం వినబడుతుంది వినబడుతుంది అది మీరు అభ్యాసం చేసినట్లయితే మీ మనస్సులో తన వ్యక్తి నిశ్శబ్దం మీరు ఆ ప్రకృతిలో ఉండే శబ్దాలకు అటువంటి మహమ కాబట్టి అరణ్యవా అరణ్యము అంటే వుడ్స్ నదీ పూలీనము అంటే ఇసుక చిన్న వేసవి కాలం అంటే ఇసుక చిన్న చాలా కఠినంగా ఇబ్బంది అవుతుంది ఎసవ కాలం కాకుండా శీతకాలం ఇత్యాది సందర్భాలలో ఉదయం పూట చలిగా ఉన్నప్పుడు ఇసుక చిన్న నీటికి వెళ్ళినప్పుడు అయితే రెచ్చగా కూడా ఉంటుంది మీకు ఆ నది యొక్క గల గల మీరు వినడానికి సో ఓ మహాత్ముడు ఆయన్ని ఒక సాధకుడు అడిగాడు మీరు ఇంతటి విజ్ఞానాన్ని మీకు బోధించిన గురువు ఎవరిలోన అయితే ఆ మహాత్ముడు చెప్పాడు ఇవ్వ మనం ఎదురుకుండా ప్రవహిస్తున్న నదియే నాకు ఈ విజ్ఞానాన్ని ఈ ఈ ఆత్మస్వరూపాన్ని బోధించింది అని చెప్పాడు అంటే నది ఎలా బోధిస్తుంది అసలు నది శబ్దమే చేయదు కదా అంటే నువ్వు వింటే నీకు నది యొక్క శబ్దము నీకు తెలుస్తుంది నీకు ఉంటుంది నదికి శబ్దము గలదు అది శబ్దం చేసుకుంది నువ్వు విని అభ్యాసం చేయాల్సి ఉంటుంది అది గలగల గలగల ఆడుతో ప్రవహిస్తూ ఒక విలక్షణమైన శబ్దాన్ని అది చేస్తుంది చాలా శబ్దం చేసుకుంది ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు ఎత్తు పొలాలు ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దం కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రవా సాఫీగా ప్రవహించే సందర్భంలో శబ్దము అల్పముగా ఉంటుంది మీరు చాలా సూక్ష్మంగా విన్నట్లయితే ఆ శబ్దాన్ని వినగలుగుతారు అలా వింటూ దాన్ని పరిశీలిస్తూ మీకు ఈ ప్రపంచము ఇది ఇది ఒక ప్రవాహభూపమైనది అని సర్వము ప్రవాహము మాత్రమే అంటే ప్రవాహత్వము అనే ఒక ప్రిన్సిపల్ అది మీకు అనుభవానికి వస్తుంది కాబట్టి నది ఎట్లు ఎట్లయితే నది ఒక ప్రవాహము ఈ సమాజ జీవనం కూడా ఒక ప్రవాహము ఈ దేహము ఒక ప్రవాహము వ్యక్తిగత జీవనం అనేది ఇంకొక ప్రవాహము అనే ఈ అంశాలన్నీ కూడా మీకు అనుభవానికి వస్తాయి దాని చక్కటి వైరాగ్యం నిర్మాణం ఆత్మ నిష్ఠ అలవడుతుంది పనిలో పనిగా ఆ నది బోధించేటువంటి శబ్దాన్ని వింటున్నంత సేపు హృదయంలో నిశ్శబ్దము సామ్రాజ్యము లేవు కాబట్టి అటువంటి ప్రయత్నం చేయాలి ఏకాంతంలో ఉండి ప్రయత్నం చేయాలి లోన్నెస్ అమృతం అది ఏకాంతము అమృతం ఏకాకిగా బతికేస్తున్నాను నేనని దుఃఖి సూపర్చినంత ఉపయోగం ఏంటి ఇప్పుడు నేను ఏకాకినైపోయాను జీవితంలో అని వాడు దుఃఖించాడనుకోండి వాడు చేతకాన్ని వాడని వచ్చాను ఏకాకిత్వము దొరకడమే మహాభాగ్యం ఆ లభించిన అవకాశాన్ని సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసేసుకుంటే వాడు ఆత్మనిష్ఠుడైపోవటానికి చాలా చక్కటి ఉపాయం కాబట్టి ఏకాకి అయిపోయాను ఒంటరిని అయిపోయాను అని అదే పరిస్థితిని మీరు దుఃఖంగా మార్చవచ్చు లేదా ఈ ఏకాంతము ఎంత అమృతమో ఎంత మధురముగా ఉన్నదో అని దానినే మీరు ఆనంద స్వరూపంగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ బోధ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే మీరు ఏకాంత వాసను చాలా ప్రేమగా స్వీకరించితే చాలా బాగుంటుంది నిజానికే ఆత్మజ్ఞానానికి ఆత్మసాక్షాత్కారానికి అది చాలా ఆవశ్యకమైన ఉపాయము ఇక దేవగృహము పూర్వకాలము దేవగృహాలు ఎలా ఉండేవి అంటే కొంచెం లోనూ ఉంటుంది చీకటిగా ఉంటుంది తర్వాత కొంతవరకు విశాలంగా ఉంటుంది మన ఇళ్ల విశాలంగా ఉంటుంది భక్తులు నిశ్శబ్దంగా ఉంటారు సో పూజాది పొందునొచ్చు అరవంత సైతం పూజాది కొన్నిసిస్తే ఇంకా దేవాలయంలో శబ్దం వచ్చేటువంటి సందర్భమైన ఉండదు కాబట్టి అటువంటి నిశ్శబ్దమైన వాతావరణంలో దేవాలయాన్ని దేవగృహాన్ని మీరు భావన చేయాల్సి ఉంటుంది ఇప్పుడు దేవగృహాలు అలా ఇప్పుడు దేవగృహం మీకు వెళ్తే తోసేస్తూ ఉండడం అల్లం చేసేసుకుండడం శబ్దాలు గంటలు ఇవన్నీ చాలా చాలా గలాభా ఉన్నట్టుగా గడబడగా ఉంటుంది ఆ ఆ పరిస్థితిని మీరు అలా స్వీకరించకూడదు ప్రాచీనమైనటువంటి దేవగృహము అక్కడ జనము చాలా తక్కువ మంది ఉంటారు ఏమి శబ్దాలు ఉండవు ఒక పవిత్రమైన వాతావరణం ఉంటుంది అటువంటి స్థానాన్ని కూడా మీరు స్వీకరించవచ్చు ఒకప్పుడు అలా చేసి వాళ్ళం పల్లెటూళ్ళల్లో ఏకాంత వాసం ఏకాంతంగా ఉండాలనుకుంటున్నప్పుడు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ఆ తలుపు వేసేసి ఉంటే బయట కూర్చుని తలుపు వేసినా కూడా అసైన్కి తాళం వేస్తారు తప్ప చుట్టూ ముట్టూ ఉండేటువంటి ఈ చుట్టూ ఉండేటువంటి ప్రాకారము ప్రాకారం లోపల వరండాలు ఇవ్వవి ఉంటాయి వాటికి తాళాలు ఏముండవు అక్కడెక్కడైనా కూడా విశ్రాంతిగా రాళ్ల మీద కూర్చున్నట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనము ఏకాంత వాసాన్ని దానిలో భాగంగానే నిశ్శబ్దము అంతరమునందు నిశ్శబ్దము దాన్ని అభ్యాసం చేయడానికి చాలా అనువుగా ఉంటుంది ఈ సందర్భంగా మీకు నేను ఒక మీరు ఆలోచించేందుకు ఒక ఉపాయం ఆలోచించాలి నేను ఇప్పుడు విషయాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు బాగా లోతుగా ఆలోచించగిన విషయం మీలో ఒక ఆలోచించేటువంటి స్వభావాన్ని కలిగించడమే నా తాత్కరి నా ప్రయోజనం అంతకంటే వేరే ఇప్పుడు చూడండి మనస్సు గలదు ఈ మనస్సు యొక్క సహజ స్థితి ఏది అంటే కొంతమంది అనుకుంటారు ప్రపంచాన్ని గురించి మనస్సు సంకల్పిస్తూ ఉంటే అది సహజ స్థితి అని అనుకుంటారు వాళ్ళు లౌకికులు లైక సంసారులు అని అనాల్సి లేకపోతే ఏదో దేవుడి యొక్క రూపాన్ని గురించి అలాగే ధ్యానం చేస్తూ సంకల్పిస్తూ ఉన్నట్లయితే అది సహజ స్థితి అని ఉపాసకులు అలా చెప్తారు ఉపాసకులు ఏం చేస్తారంటే నేను ఒక రూపాన్ని పెడతాను లోకం ఒకప్పుడు ప్రింట్ చేసి ఫోటో కింద ఇవ్వచ్చు లేకపోతే ఆ రూపాన్ని వర్ణించే ఒక శ్లోకాన్ని ఇస్తారు శ్లోకాన్ని ఒకటే అప్ప చెప్తారు ఆ శ్లోకం ఏం చేస్తుంది అంటే ఒక రూపాన్ని మీరు కట్టుకుండి అది ప్రజెంట్ చేసుకుంది మీకు సంస్కృతం వచ్చి ఈ సంస్కృతం లేకపోతే శ్లోకం ఇచ్చి ఉపయోగం లేదు వీళ్ళు ఏం ఆ శ్లోకాన్ని తరిగే మంచిది తగినట్టుగా గన చదివేసి ఊరుకుంటారు దానివల్ల ఉపయోగం ఉంది ధ్యాన శ్లోకం ఉంటుంది అర్థ ధ్యానం శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే ఆ శ్లోకంలో ఒక రూపము వర్ణించబడి ఉంటుంది ఆ రూపమును అర్చన చేసుకుని ఆ శ్లోకం చదివేప్పుడే ఆ రూపాన్ని మనం ఆ అర్థాన్ని తెలుసుకుంటే రూపము మన హృదయంలో నేల ఇప్పుడు ఇంకా మంత్రము జపించే సమయంలో ఆ రూపమును ధ్యానించవలేము అలా ధ్యానించుటే సహజ స్థితి అని ఉపాసకులు వర్ణిస్తారు కానీ చిత్రం ఉపాసన మంచిది సాంసారిక విషయాల గురించి సంకల్పించటం కూడా ఆవశ్యకము ఒక మేరకు ఆవశ్యకము అని ఉండాలి అది పూర్తిగా బంధు పెట్టేయమని నేను అనలేదు కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు ఆలోచించ తగ్గది ఏమంటే మనస్సు యొక్క సహజ స్థితి నిశ్శబ్దము అంటే ఏ సంకల్పము స్థితి అదే కదా సంకల్పము లేకుండా ఉండితే మనస్సు యొక్క సహజ స్థితి ఇది ఎలాగ ఉంటుందంటే ఒక పాత్రలో నీరుందనుకోండి ఒక పాత్రలో నీరు ఆ నీటి యొక్క సహజ స్థితి ఏమిటి ఇలా ఇలా కదులుతో ఉండడం సహజ స్థితియా కదలకంగా ఉండడం సహజ స్థితియా కదలకంగా ఉండడమే సహజ స్థితి ఇలా మీరు బిందులో నీరు తీసుకొచ్చి బిందులో సహా నీరు తీసుకొచ్చి అక్కడ అది ఇలా ఇలా ఊంగితో గిరగ జరగరగ సౌండ్ చేసుకోండి అనుకోండి అప్పుడు ఏం చేస్తారు అదే ఆ బిల్లు కొంచెం అలా కానీ అలాగా కదలకుండా ఉంచు అని చెప్తారు ఎందుకంటే అది కదులుతూ ఉంటే మనకేమో ఒక పరుషమైన శబ్దము వినబడుతూ ఉంటుంది లోపల ఉన్న నీళ్లు ఊంగుతూ ఉంటాయి పైకి చిన్నటువంటి అవకాశము కూడా ఉంటుంది కాబట్టి అది సహజ స్థితి సహజ స్థితి ఆ బిల్లు కదలకుండా ఉండడము లోపల మిరుగు కదలకు ఇది సహజ స్థితి ఆ నీటికి అదేవిధంగా మనస్సు యొక్క సహజ స్థితి నిశబ్దము మరి సహజ స్థితిలో ఉండాలి మనస్సు సహజ స్థితి ఉండద్దు అవసరమైన మేరకు సహజ స్థితి నుండి జారిపోయి చలనావస్థలోకి మళ్ళీ వెళ్తుంది వెళ్ళాలి కూడా కానీ చలనావస్థ యొక్క ప్రయోజనము తీగినంతమే మళ్ళీ మనస్సు తన సహజ స్థితిలో ఉండాలి అంటే అర్థమైతే ఇప్పుడు మనం ఏం చేస్తాం స్థితిలో ఏదైనా పదు ఉందనుకోండి కోటలో ఏదో వేసుకుని ఆ పనున్న చోటుకు వెళ్ళి పనికి వచ్చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం ఇల్లు బేస్ ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే వెళ్తాం మళ్ళీ వాపస్ వచ్చేస్తాం అదే విధంగా మనస్సుకి దేనిని సంకల్పించాలో దానిని సంకల్పిస్తున్న అవసరాన్ని బట్టి కానీ దాన్ని బేస్ చేండాలి సై సైలెన్స్ మస్ట్ బీ బేస్ వాస్తవంలో సైలెన్స్ ని మీరు ఆవిష్కరించుకుంటే సైలెన్స్ ని మీరు నిర్మాణం చేయనక్కర్లా ఎందుకంటే సైలెన్స్ సర్వదా ఉన్నది ఇప్పుడు ఇక్కడ శబ్దం శబ్దాన్ని చేస్తూ ఉంటాం కొన్ని మనం కబుర్లు పెట్టుకుంటూ శబ్దాన్ని చేస్తూ ఉంటాం ఆ శబ్దము యొక్క బ్యాక్గ్రౌండ్ లో ఏమున్నది నిశ్శబ్దము వాస్తవంలో ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను మీరు వింటున్నారు ఈ పాఠం అనే శబ్దానికి బ్యాక్గ్రౌండ్ లో ఏముంది నిశ్శబ్దము సపోజ్ ఈ పాఠం యొక్క శబ్దానికి బ్యాక్గ్రౌండ్ లో నిశ్శబ్దం కాకుండా మీరు కబుర్లు చెప్పుకోవడం సెల్ ఫోన్లు టీవీ ఉండడం ఉందనుకోండి శబ్దము ఉందనుకోండి బ్యాక్గ్రౌండ్ లో నా శబ్దానికి బ్యాక్గ్రౌండ్ లో శబ్దం ఉందనుకోండి అప్పుడు నా శబ్దాన్ని మీరు వినాలి నా శబ్దాన్ని మీరు వినగలుగుతున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ లో నిశ్శబ్దము దాడదు కాబట్టి నిశ్శబ్దమును మీరు కొత్తగా తయారు చేయడం కన్నా అది సర్వగా ఉంటుంది దానిని ఆవిష్కరించుకుని మనం చేయాల్సిన పని సరిగ్గా అదే మన హృదయంలో కూడా ఉంటుంది మన హృదయంలో కూడా సంకల్పాలు చెల్లా చెలరుగా ఉన్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లో నిశ్శబ్దం ఉన్నది మీరు చేయాల్సిందల్లా ఆ బ్యాక్గ్రౌండ్ నిశ్శబ్దాన్ని గుర్తుపట్టాలి ఎలా గుర్తుపట్టాలి అంటే మీరు సావధానంగా అటెంటివ్గా ఉన్నారనుకోండి సావధానంగా ఉండదు ఎప్పుడైతే సావధానం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కుదర వేర్ఫుల్ అండ్ అటెంటివ్ సాధానంగా జాగరూకంగా ఉన్నారనుకోండి అంటే మీకు చుట్టూ ఉన్న సర్వము సాక్షిగా మీకు తెలుస్తూ ఉంటుంది మీ లోపల నిశ్శబ్దము రాజ్యమైన కాబట్టి అఖర్షం సావధానత నిశ్శబ్దము అంతరమైన నిశ్శబ్దము శాంతి ఇవన్నీ కూడా ఒకే తత్వానికి చెప్పిన వేరు వేరు పేరు కాబట్టి సైలెన్స్ చాలా ఇంపార్టెంట్ ఆ ప్రసంగాన్ని మనం చూస్తూ ఉన్నాం వివిత్తో అటువంటి పవిత్రమైన నిశ్శబ్దమైన స్థానమును సేవించుతారు అది ఏ స్వభావము కావాలి అంటే అది స్వభావం అయిపోవాలి మాట్లాడడం స్వభావంగా ఉండకూడదు నిశ్శబ్దము స్వభావంగా ఉండాలి అవసరమైనప్పుడు మాట్లాడాలి తయారు కావాలి సో సైలెన్స్ ఈస్ ది హో మై హోమ్ నా బేస్ సైలెన్స్ ఇప్పుడు నిశ్చిత ఆ సైలెన్స్ బేస్ నుంచి మీరు మీ జీవితాన్ని నిర్మాణం ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ వచ్చి అందుకే మా అత్తగారు ఉంటుంది పెద్ద ఓపిక లేదు అన్ని చేసి పెట్టాలి నేను ఓపికగా చేసుకునే ఉంటాను ఏంటి సంతోషం లేదు ఎప్పుడు ఏదో గదుగుతూ ఉంటుందంట ఎప్పుడు సాధిస్తూ ఉంటుంది ఎప్పుడూ ఏదో పొల్ల పెడుతూ ఉంటుంది తప్పుడు ఎత్తి చూపిస్తూ ఉంటుంది కాశీ తయారు చేసి ఇస్తే ప్రేమగా సైన్ క్యం పోయి ఈ కాశీలో తక్కువైందేనో ఎక్కువైందేనో ఏదో ఒక దోషాన్ని ఆరోపించకుండా ఉండగానే దీనికి సేవ చేయటం ఎలాగా అడిగింది అయితే నేను చెప్పను చూడు భగవంతుడు నీకు దివ్యమైన అవకాశాన్ని ఒకదాన్ని ఇచ్చింది నీకు పట్టిన ఈ మహాపుణ్యం ఇంకెవరికి రాదు నువ్వు ఇదే ఒక ఛాలెంజ్గా తీసుకున్నావు ఆమెయే నీ తల్లి అనుకో సపోజ్ నీ తల్లి అలా ఉందనుకో నువ్వేం చేస్తావు నీ తల్లి నీ స్వా కన్న తల్లి ఆ విధంగా ఉందనుకో అని కూడా కదా ఈయన స్త్రీ అనే స్త్రీ పెద్దవయ్య ఇటువంటి స్వభావమే నీ తల్లికి ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు అలాగే అనుకో ప్రతి సందర్భంలోనూ చిరునవ్వే సమాధానము చిరునవ్వు తప్ప ఇంకా వేరే ఏది సమాధానం ఉండకూడదు సేవ చేసి చేసుకొనే ఉండాలి నీకు చేతనైన విధంగానే చెయ్యి నీ కొత్తగా అధికంగా అది చేయక్కడ నాకు చేసుకున్నదే చేస్తూ ఉండదు ప్రతిదానికి చిరునవ్వే సమాధానము నీకు అభ్యాసం చే ఒక వారం రోజులు అభ్యాసం చేసి నాకు ఎలా ఉందో చెప్పు అని వారం రోజులు అభ్యాసం చేసి వచ్చి నా దగ్గరికి వచ్చి చాలా దివ్యంగా ఉందండి మనస్సుకి ఇంతకు ముందు చాలా అశాంతి ఉండేది ఇప్పుడు అశాంతా పోయి మీతో ఒక కొత్త నిశ్శబ్దము నాకు అనుభవానికి వస్తోంది ఆవిడేమో అలాగే వాగుతూ ఉన్నప్పటికీ నా లోపల నాకు ఒక చక్కని నిశ్శబ్దమే అనుభవానికి వస్తోంది అని చెప్తున్నారు చాలా ఆ తర్వాత ఆమె కూడా కూడా ఈ చిరునగర్ని చూసి కొంత వివేకాన్ని తెచ్చుకుని అది కూడా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఆవిడకి అయితే వయస్సు అప్పటికే అయిపోయింది ఆ తర్వాతి కాలంలో ఆవిడకి అనారోగ్యం చేసి హాస్పిటల్కి వెళ్ళడము తర్వాత దేహత్యాగము వెళ్ళి తర్వాత ఈ అమ్మగారు చాలా తమ కర్తవ్యాన్ని కూడా చాలా పూర్తి చేసి ఆ తర్వాత మా ఆశ్రమంలోనే చిన్న ఉద్యోగంలో కూడా చేరారు ఆ విధంగా ఆ ఆ నిశ్శబ్దం నుండి మీరు జీవితంలో ఎదురయ్యే సవాళ్ళనన్నింటినీ కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలిగి కాబట్టి నిశ్శబ్దమే సమాధానం మేము ఏం చేస్తూ ఉంటామంటే ఎప్పుడైనా ఇతరులు మనస్సుకు నచ్చని మాట చె చెప్పినా నచ్చని పలుకు కలిపిన నచ్చని పనిని చేసిన చిరునవ్వు నవ్వుతూ ఉండిపోవడం ఇంకేం చేయక్కర్లేదు దట్ ఈస్ ది రెస్పాన్స్ అంటే అంతకుముందు వేరే రెస్పాన్స్ వేరే అక్కర్లేదు చిరునవ్వు రెస్పాన్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు రిసీవ్ చేస్తూ ఉంటారు మన మనస్సు శాంతంగా ఉంటుంది తర్వాత ఎదుటివాడికి కూడా మనం చేసుకున్నది సరిగ్గా ఉందా అని సింహావలోకనం చేసుకుని తనలో తప్పు ఏమైనా ఉంటున్నా తెలుసుకుని దిద్దుకునేటువంటి అవకాశాన్ని కూడా మనం ఇచ్చిన వాళ్ళమో ఉంటాం కాబట్టి అవి మనకు శాంతి ఎదుటివాడికి ఒక బోధ రెండు కూడా వస్తాయి కాబట్టి నిశ్శబ్దమును ఆధ్యాత్మిక సాధన మరి కాబట్టి అటువంటి వివిత్త దేశమును సేవించే స్వభావము కలవాడు వాడి పేరేమిటి వివిత్త దేశ సేవీ అటువంటి స్వభావము కలవాడు అని వ్యక్తి పేరు అటువంటి వ్యక్తికి ఉండేటువంటి ఆ ధర్మము అనేక లక్షణం ఏదైతే కలదో దాన్ని ఏమంటారు సద్భావ వివిత దేశ సేవిత్వం అటువంటి స్థితి అంటే ఏకాంతమునందు నిశ్శబ్దముగా ఉందిక సంతోషముగా ఉండుత ఉల్లాసముగా సంతోషముగా ఏకాంతముగా నిశ్శబ్దముగా ఉందిక అది వివిక్త దేశ ఆ స్థితి వల్ల మానవ సాధకుడు ఆధ్యాత్మికంగా గొప్ప పురోగతిని పొందగలుగుతాడు ఆత్మ సాక్షాత్కారానికి బాధలు వేసుకోగలుగుతారు ఇంకా సంకల్పణ అంటారు వివిక్తూ చిత్తం ప్రసీదతి అంటే వికాస్ వివిత్తము అంటే ఏకాంతము పవిత్రము అని రెండు రెండు కలుపుకోవాలి ఏకాంత పవిత్ర దేశమునందు అని అర్థం వివిత్త దేశము ఆ పదానికి అంత అర్థం ఉన్నది సో ఏకాంత పవిత్ర దేశమునందు చిత్తం ప్రసీదకి చిత్తము ప్రసన్నంగా ఉంటుంది మీరు ఆ దేశము కూడా పవిత్రమై ఉండాలి అంటే సపోజ్ మీరు ఇంట్లో కలహం పెట్టుకున్నారనుకోండి ఇంట్లో ఇతరులు ఉన్నారు వాళ్ళతో కలహం పెట్టుకున్నారనుకోండి అప్పుడు మీ ఇల్లే నీకు ఒక బంధం అయిపోయి మీరు ఇంట్లోంచి పారిపోవాలనుకుంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళతో కలహం పెట్టుకోకూడదు కలహం పెట్టుకోకపోతే ఆ ఇల్లు ఆ వాతావరణము నిశ్శబ్దానికి తపస్సుకి ధ్యానానికి అను ఉంటుంది అలాగే మీ చుట్టుముట్టు వాళ్ళు ఉంటారు వాళ్ళతో కూడా కలహం పెట్టుకోవాలి వాళ్ళతో కలహం పెట్టుకున్నారనుకోండి ఏమిటో ధ్యానం చేస్తున్న ఉంటాయి పచ్చింటాయి మూలంగా నా ధ్యానం గడిపోయింది పరిస్థితి రాక అది చాలా చెడ్డ పరిస్థితి ఇక అంటే చేంజ్ యువర్ నేబర్ అటు నీ చేయడానికి ఫ్లాట్ కొనుక్కుని ఉన్నాను అనుకున్నాను అవతి గురించి చేంజ్ సో కాబట్టి లీవ్ టుగెదర్ భావము లేకుండా ప్రేమగా కలిసిమెలిసి జీవించటము అభ్యాసం చేసినట్లయితే ఆ స్థితిని నిర్మాణం చేసుకున్నట్లయితే మీకు ఒక పవిత్ర వాతావరణం నిర్మాణం అటువంటి వాతావరణం నిర్మాణం అయ్యాక ఆ ఇంట్లోనే మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా సహకరిస్తారు వాళ్ళలో కూడా కొంత సైలెన్స్ నిర్మాణం అవుతుంది మీ కారణంగా మీరు ఒక కార్నర్ మీకోసమని సెపరేట్ గా రూము మీరు దాన్ని ఇయర్ మార్క్ చేసుకుని ఆ రూముని మీ స్వంతానికి ఉపయోగించుకుంటూ అక్కడ మీరు ఏకాంతంగా నిశ్శబ్దంగా మీరు ఉండగలుగుతారు ఇంకా వాళ్ళు మిమ్మల్ని కేవలము ఏ మేరకు ఆవశ్యకమో ఆ మేరకు మాత్రమే మిమ్మల్ని కదులు అలాంటి వాతావరణాన్ని నిర్మాణం చేసుకోవాలి లంగేజ్లో కుదిరినా కుదరకపోయినా వానప్రస్థ జీవితంలో ఇటువంటి వాతావరణము అత్యావశ్యకము దాని పేరు వివిత దేశ సేవిత్వం అలా ఎందుకు ఉండాలి అంటే యువ్ వివితేసం ప్రసిద్ధతి ఇది అంటే నిశ్చయముగా దేశము పవిత్రము ఏకాంతము కను అయినట్లయితే చోటు దేశము అంటే చోటు ఆ చోటు పవిత్రము ఏకాంతము అలా పవిత్రం అంటే ఇంతే అర్థం సలహాదులు లేకుండా తర్వాత పేకాట ఇలాంటి దోషములతో సంబంధము లేకుండా అటువంటి స్థానం అదే పవిత్రం ఆ తర్వాత అది ఏకాంతం అటువంటి స్థానంలో మీరు కూర్చోగానే లేక ఆ స్థానాన్ని మీరు చేరగానే అసోసియేషన్ అని ఒక ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి మీరు పూజాగృహంలోకి వెళ్ళగానే మీకు మనస్సులో భక్తి పెంచుకోవచ్చు క్లబ్లోకి వెళ్ళగానే పేట పాడాలనిపిస్తుంది అసలు అసోసియేషన్ అలా ఉంటుంది అసలుగా కాశీ హోటల్ చూడగానే మైసూర్ బడ్జ్జీ తినాలనిపిస్తుంది సాయంకాలం పూట మైసూర్ సాయంకాలం పూట మైసూర్ బడ్జ్జీ తినామంతా అనారోగ్యకరమైన పని అదే కాదు ఇంకో హోటల్ అది స్థిరాలు హోటల్ వాళ్ళు తీసిన సరే చిరాలు అనిపిస్తుంది అప్పుడు లేకపోతే వాడికి ఇప్పుడు అది కిలీ కిలీ సమయం కాదు ఆరింటికి ఏం తింటానండి ఇంకో గంట అయితే ఎర్లీ డిన్నర్ చేసి ఎర్లీగా బ్రెడ్కి వెళ్ళొచ్చు ఆరింటికి ఏం తింటాడు ఇప్పుడు మైసూరు బజ్జీ తింటే కింది చెడిపోతుంది అట్లే ఆలస్యం అవుతుంది ఎన్ని నష్టాలు ఉన్నాయి విటివి టైం కాదు అది కూడా తినాలని అనుకునించదు కానీ అది చూసిన అసోసియేషన్ వస్తుంది కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ అసోసియేషన్ అని మన మానవుల మనస్సుపై చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది కనుక అసోసియేషన్ క్లీన్గా పెట్టారు కాబట్టి వివిధ దేశాన్ని చేరగానే మనస్సు ప్రసన్నమవుతుంది ప్రసన్న మొగుట ప్రసన్న మొట అంటే అర్థమేత తెలిసినండి సైలెంట్ పీస్ఫుల్ యర్ఫుల్ అది ప్రసన్నత ఇప్పుడు మీరు స్వచ్ఛంగా ఉంది కదలడం లేదు డిస్టర్బ్ అవట్లేదు కానీ నోట్లో పోసుకుంటే చప్పగా ఉందనుకోండి అది లోకే అలా కాదు మీరు స్వచ్ఛంగా ఉంది కదలికలేదు ఒక కప్పుతో తీసుకుని నోట్లో పోసుకుంటే విజయగా ఉంది మీరు రుచిగా ఉండి తాగాలనిపిస్తుంది అది అది ఎడిషనల్ క్వాలిఫికేషన్ అనేది కదా అలాగే మనస్సు శాంతముగా అనగా నిశ్శబ్దముగా ఉన్నది అదే సమయంలో ఉల్లాసముగా ఉన్నది నిశ్శబ్దానికి ఉల్లాసం స్వచ్ఛమైన నీటికి మాధుర్యము చూడైనట్టుగా నిశ్శబ్దమైన శాంతమైన మనస్సు నుండి ఉల్లాసము కూడా చూడైతే ఆ మనస్సుకి ప్రసన్నత అని అంటారు అంటే ప్రసాదము ఆ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను దేవాలయంలో ప్రసాదము ఇచ్చిట అది మనం నోట్లో వేసుకునిట ఇట్ ఈస్ ప్యూర్లీ సింబాలిక్ సింబాలిక్ ఆఫ్ మాట్ దేనికి సింబల్ అది అంటే మనస్సు యొక్క ప్రసన్నతకు సింబల్ ప్రసన్నతకు సంస్కృతము ప్రసాద అని ప్రే ప్రసాదము ప్రసాదే సర్వ విస్థానం హాని రక్ష గీతా పాఠాలు చెప్పిన వాళ్ళు సంస్కృతం కాకుండా గీతా పాఠాలు చెప్తారు సంస్కృతం కాకుండా ఒకప్పుడు వాళ్ళు చెప్పింది విని కుర్చీలో కొంచెం విశ్రాంతిగా కూర్చున్న వాడు చెందబడుతుంది నా నాకు అంత పన తిందా దెబ్బ ఆ పుణ్యం బాగుంటే దెబ్బ ఏమైందంటే ఆయన ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెప్తున్నాడు ఆయన అధ్యాత్మికలో కూర్చుని మాములుగా ఉన్నాను నేను మంచి మాట ఎవరైనా వినదగురు ఎవరు చెప్పిన ఇంతకీ నేను ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాను ఆధ్యాత్మికత అది మామూలుగా నేను ఆయన చెప్తాను ఏమో అనుకున్నాను ఆయన ఏమన్నారంటే ఆది ఆత్మికత అన్నారు అనేప్పటికీ నాకేమిటో దాన్ని ఎవడో పుట్టింది కుది చేసినా సది అయి ఆధిక ఆధి ఆత్మికత అలాగే నడపిస్తావా దాన్ని అది ఆధిక అధి అది ఒకసారిగా అధి అవ్యయము దానికి దీర్ఘం వచ్చే ఆధ్యమంది కాబట్టి వినదీసేపు నువ్వు అలా విడతాండి ఎందుకంత చాలా ఇష్టం ఏదో ఎనాదేశ సంధి కనపడుతుంది కాబట్టి మాట వరుసకి వినదీసేదేమో అని నేను సర్దుబాటు చేసుకుని మళ్ళీ సర్దుకుని కూర్చున్నాం చూసుకుంటే ఆధి అంటే మనోవ్యాధి అని అర్థం చేస్తాడు అప్పుడు నిజంగా గాయపడిపోయింది ప్రసాదే సర్వదు హానిరస్యోపజారితే ఆ పరమేశ్వరుల యొక్క ప్రసాదాన్ని తిన్నట్లయితే దుఃఖాలన్నీ పోతాయి అని ఒక ఆయన అర్థం చేస్తారు చాలా తప్పు ప్రసాదం తినడం సందర్భం ఇక్కడ ఈ గీతలో అలా చెప్పకూడదు ప్రసాదము అంటే ప్రసాదం తిన్నామని కాదు అక్కడ ప్రసాదము అంటే చిత్త ప్రసాదము చిత్తము శాంతముగా నిశ్శబ్దముగా ఉల్లాసముగా ఉన్నట్లయితే మీకు సకల దుఃఖములు దూరం అయిపోతాయి ప్రసాదము మీరు దేవగృహానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి భక్తిభావంతో తన్నందుకుని శరణాగతి చేసి అప్పుడు ఆ పురోహితుడు ఇచ్చిన ప్రసాదం తీసుకుని నోట్లో వేసుకుంటే ఈ చేతిలో ఉండి నోట్లో పడిన ప్రసాదము హృదయంలో ఉండే ప్రసన్నత సింబల్ ఆ చేతిలో ఉంచి నోట్లో ప్రసాదము హృదయంలో ఉండే ప్రసన్నతకి సింబల్ ప్రసాదము పురోహితుడు మన చేతిలో వేస్తారు పూజారి గారు చేతిలో వేస్తారు నోట్లో వేసుకుంటారు అంతే ప్రసాదాలు కొనడానికి లడ్డూలు కొనుక్కోచ్చేసి ఒక రజం లడ్డూలు పక్కవాడికి లేకుండా వీడే కొనుక్కోచ్చేసి దాన్ని ఏమో ఉడో వాళ్ళందరికీ పంచిపెట్టడాలు ఇదంతా కూడా చాలా కృత్రిమైన అశాస్త్రీయమైన వ్యవహారం మీరు ప్రసాదాలే వాళ్ళకి పంచిపెట్టడం ప్రసాదం పంచిపెట్టడం ఏంటి వాడి ప్రసాదం వాడు సంపాదించుకోవాలి కానీ మీరు పంచిపెట్టేది ఏమీ కాదు ఇది సోషల్ కష్టం జిల్లా వచ్చింది బహుశా ఆయన ార్షల్ ఐ గొమ్మో వాళ్ళు అండి పంచిపెడితే పంచి పెట్టే స్వీటేగా పంచిపెట్టారు స్వీట్గా స్వీట్ పంచి పెట్టడం మంచిది ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ క్వైట్ గుడ్ అందులో ఈశ్వరునికి సంబంధించిన ప్రసాదం పంచిపెట్ట పర్వాలేదు కానీ చిత్త ప్రసాదమునకు ఇది సింబల్ అనే మాట మాత్రం మరువదాదు తర్వాత అసలు మీకు తెలుసా ఆహారమును అమ్ముతయే దోషముగా పరిగణించేవారు ఒకప్పుడు ఆహారాన్ని ఇవ్వాలి కాని అమ్మడమే కండి అని దోషంగా పరిగణించేవాడు ఏది సపోజ్ మీరు ఒక ప్లేట్ ఇడ్లీ ఇచ్చారనుకోండి ప్లేట్ ఇడ్లీ ఇస్తే ఆయన చక్కగా కడుపును గ్లాసు మంచి మీద వెళ్ళి కదా కానీ బిల్లు పే చేయకుండా ఏంటి అసలు ఇది ఎక్కడ విధూరం కదా బిల్లు పే చేయబడితే ఆశ్చర్యం అలా కూడా భోజనానికి కూడా డబ్బులు తీసుకుంటారా అని ఆశ్చర్యపోయేవాళ్ళు ఒక్కొక్క బిల్లు పెడుతుంది అదే అంత విదూరమైతే దేవుడి ప్రసాదాలను అమ్మడం అది ఏది ఏమంటారు దాన్ని నన్ను ఏమన్నా వెళ్ళి బీ డి కేస్ అది అలా ఎందుకు వచ్చిందంటే ఈ దేవాలయాలకి ఆదాయపు వనరుల అవసరమై వచ్చింది ఆదాయపు వనరులు ఏది అంటే ఎవరో ఉన్నారు ఎవరో పదహారు శతాబ్దంలో ఉన్నారు పద్దెనిమిది శతాబ్దంలో ఉన్నారు ఆదాయం తక్కువగా ఉందంటే ఎవరి గుండి కలిగినా ప్రసాదం చేస్తున్నారు కదా ప్రసాదం తీసుకున్న వాళ్ళు ప్రతి వారికి ఒక రూపాయి వసూలు చేయలేని ఎవడో సలహా ఇస్తారు సిరు ఆ విధంగా ప్రారంభమైంది ఇంటి నాట్ గుడ్